చక్క మోహాలు లేవు ఆకలి దప్పికలు లేవు షడూర్ములు లేవు ఆయనకి అని నిర్ణయంగా చెప్పేమ లేదా ఎందుకని ఆ ప్రమాణం మనకి తెలుసు ఎవరు దాని గురించి విశ్లేషణ విచారణ శాస్త్ర గ్రంథాలు బాగా అధ్యయనం చేయడం ఇవన్నీ అవసరమా అని అడిగాలనుకోండి ఎందుకంటే కళ్ళు ఎదురకుండా కనపడుతుంది కదా సత్యం అని చైతన్య స్థితి గురించి కళ్ళెదురకుండా కనబడుతూ ఉన్నప్పటికీ దానిని భ్రమాజన్య పద్ధతిగా విషయాత్మక పద్ధతిగా చూడటం వలన కవితాత్మకంగా చూడటం వలన ఈ సమస్యలు వచ్చినాయి దీనిని జాగ్రత్తగా దూరం చేయాలి దానికి నీకు ఎనిమిది ప్రమాణాలు తెలిసి ఉండాలి శాస్త్రం ఎనిమిది ప్రమాణాలను అందించే ప్రయత్నం చేసింది గురువు తన అనుభవంతో ఎనిమిది ప్రమాణాలని అన్వయం చేసుకోవడం నీకు నేర్పే ఇది గురువు నీకు ప్రయోజనం ఏమండి మా గురువు గారండి ఆహా ఏం చెప్పారు నాయన నీకు ప్రమా కరోతి ఇది ప్రమాణం ప్రమ అంటే జ్ఞానం భ్రమ అంటే అజ్ఞానం ప్ర ఉందో జ్ఞానం ఎట్లా ఏర్పడుతుందో కాదు జ్ఞానం ఎప్పుడు ఉన్నదండి ఉన్న జ్ఞానాన్ని నిరూపించడానికి ఎనిమిది ప్రమాణాలు ప్రమాక రోతి ప్రమాణం అంటే ప్రమాణము ప్రమేయము ప్రమాత జ్ఞానం ఎవరికైతే నిర్ణయం అవుతోందో వాడు ప్రమాత దేని ద్వారా నిర్ణయం అవుతోందో అది ప్రమేయం ఆ ప్రక్రియ ఆ జ్ఞాన ప్రక్రియ ఒక తెలివి నుంచి మరొక తెలివికి మారటం ఆ వికాసం ఆ వివేకం ఆ నిర్ణయం ఇది ప్రమ ఇది త్రిపుటి అయితే బ్రహ్మము ఈ త్రిపుటి కంటే అవతలు ఉంది అంటే ప్రమాతా కాదు ప్రమేయము కాదు ప్రమాణము కాదు ప్రమ కాదు ప్రమకు కూడా సాక్షి అందుకని జ్ఞానములలోకెళ్ళ ఉత్తమ జ్ఞానం ఏమి అనగా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం సాక్షి జ్ఞానం అని చెప్పాను జాగ్రత్తగా ఇప్పుడు మనం విషయాత్మకమైన వృత్తి జ్ఞానం వైపు వెళ్ళాలా ఆధ్యాత్మికమైన బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళాలా ఈ రెండు మానవుడిని ఎప్పుడు రెండు బలాలు నీ బుద్ధి మీద పనిచేస్తూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి సాధకుని యొక్క బుద్ధి మీద విషయాత్మకమైనటువంటి వృత్తి జ్ఞానమైనా పనిచేస్తుంది అది పనిచేయకపోతే రెండోది పనిచేస్తుంది ఏమిటది ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మికమైన బ్రహ్మ జ్ఞానం దిశగా నడిచినప్పుడు మాత్రమే చైతన్యాన్ని గుర్తుపట్టగలుగుతావు వృత్తి జ్ఞానం విషయ జ్ఞానం వైపు గనక పనిచేస్తే నువ్వు చేతనాన్ని మాత్రమే గుర్తుపట్టగలుగుతావు ఈ స్పష్టతని జాగ్రత్తగా పొందాలి చదవ సూర్యుడు అనే నామరూపములు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను తాను జడమై తెలిసిందే ఇప్పుడు మనకి మామూలుగా చూస్తే ఆయన కూడా గ్రహాల్లో ఓ గ్రహం జడవస్తువు ప్రకాశం దృష్టి చూస్తే మాత్రం సృష్టికి ఆధారం ఆయనే మరి ఆ జడ వస్తువులో ప్రకాశించగలిగే లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా పరమాత్మ వల్ల వచ్చింది ఆ ప్రకాశమే లేకపోతే ఆయన చంద్రుడు సమానమే తన ఈ స్వభావం తనకు జడమై భౌతికమైన ప్రకాశంగా నిలిచిపోయింది ఎందుకని ఆ ప్రకాశం లేకపోతే ఆత్మ సత్ ఉనికి లక్షణంలో నిత్యం నిర్మలంగా ఉండి నిత్యం నిర్మలంగా తనను తాను గ్రహిస్తూ నిలుపుకుంటూ ప్రాణులందరికీ వ్యక్తం చేస్తూ వారి జడబుద్ధికి మందబుద్ధికి బుద్ధికి కూడా అందిస్తున్నది చూడండి బుద్ధికి రెండు లక్షణాలున్నాయట జడ బుద్ధి మంద ఈ రెండు మనకు అనుభూతం అవుతూనే ఉంటాయి గాఢని అవస్థలో ఉన్నాం అప్పుడేమైంది జడ బుద్ధి ఈ బుద్ధి పనిచేయాలి ఏ తెలివి ఏదైతే మెలకువలో పనిచేసిన తెలివి ఉందో ఈ తెలివి ఏమీ కూడాను గాఢ నిద్రావస్థలో పనిచేయలేదు అప్పుడేమైంది జడ బుద్ధి సరే మెలకువలో ఏదో బాగా పనిచేస్తుంది కదా దాన్ని ఏదో బ్రహ్మాండంగా ఉపయోగించాం కదా అనుకున్నాం ఇదంతా విషయాత్మకమైన రాగాత్మకమైనటువంటి వృత్తి జ్ఞాన సహితమైనటువంటి బుద్ధి అంటే విషయం లేకపోయినా పనిచేయదు రాగం లేకపోయినా పని చేయదు వృత్తి లేకపోయినా పని చేయదు ఇది మంద బుద్ధి సరే తేజోవంతమైనటువంటి బుద్ధి ప్రతిభావంతమైనటువంటి బుద్ధి ఏమిటయ్యా చైతన్యాన్ని గుర్తుపట్టగలిగేటటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో దానికి ప్రతిభావంతమైనటువంటి బుద్ధి ప్రజ్ఞాస్వరూపాన్ని గుర్తుపట్టగలిగేటటువంటి తెలివి ఎవరికైతే ఉంటుందో వాడు ప్రతిభావంతుడు అని చెప్పాడు మిగిలిన వాళ్ళందరూ మంద బుద్ధి ఎందుకని వాడికి విషయం ఉంటేనే తెలుస్తుంది వృత్తి ఉంటేనే తెలుస్తుంది రాగం ఉంటేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ మూడింటి ద్వారా మాత్రమే నీ బుద్ధి పనిచేస్తూ ఉంటే దానికి మంద